శ్రీ వేదాంత పంచదశి నాటక దీప ప్రకరణము పదకొండవ శ్లోకం నుండి విచారం చేద్దాము ఇంతకు పూర్వము పరమాత్మ రూప సాక్షి చైతన్యము అహంకార రూప కర్తను బుద్ధిని ఇంద్రియాలను బాహ్య శబ్దాది విషయాలను అన్నిటిని స్పోరయేది ఏకయత్నైన యోసో సాక్ష్యత్ర చదువపు ఒకేసారి అన్నిటినీ ప్రకాశిస్తుంది ఆ సర్వమును ప్రకాశించేటువంటి త్రిపుటిని ప్రకాశించేటువంటి ఏ సాక్షి ఉన్నదో అదే పరమాత్మ అని వేదాంత శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఏ విధంగా అనంటే నృత్యశాలాస్త దీపవత్ అని అంటూ ఇచ్చాడు నాటకశాలలో ఉన్నటువంటి దీపము స్థిరంగా ఉన్న చోటనే ఉండి నాటక రంగస్థలమును సర్వమును ప్రకాశిస్తు మరియు ఆ నాటకము జరుగుతున్నప్పుడు ప్రభువును నర్తకిని తాళమేలాది వాయించేటువంటి వాద్యకులను మరియు ప్రేక్షకులను సభ్యులను అందరిని కూడా ఏకయత్నం చేత ఒకేసారి అందరిని ప్రకాశిస్తుంది దీపం అదేవిధంగా సాక్షి సర్వమును త్రిపుటినంతటిని కూడా ప్రకాశిస్తుంది అని తెలుసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆ దృష్టాంతాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు దృష్టాంతం స్పష్ట పదకొండో శ్లోకం చూడండి నృత్యశాల స్థితో దీప ప్రభుసర్తీం దీప ఏద విశేషే తేపీ నృత్యశాల స్థిత నాటక శాలయందు దీప దీపము ప్రభుం అంటే రాజును సభ్యాన్ అంటే సభ్యులను ప్రేక్షకులను నర్తకీంచ నాట్యమాడేడి స్త్రీని అవిశేషణ ఏకరీతిగా దీపయేత్ ప్రకాశింపజేయును తద్ అభావే అపి ఆ ప్రభువు మొదలైనటువంటి వార్లు లేకపోయినప్పటికీ కూడా దీప్యతే తాను ప్రకాశిస్తూనే ఉంటుంది ఎవరు దీపం టీకా చూడండి అవిశేషణ ప్రభువాది విషయ విశేష అవభాసనాయ బుద్ధి ఆది వికారమంతరేణ ఇది యావత్ నాటకం జరుగుతున్నప్పుడు ప్రభువును నర్తకిని తల మేలాది వాయించే వారని ప్రకాశిస్తుంది మరి వీరందరూ కూడా నాటకం చాలించి వెడలిపోయినప్పటికీ కూడా ఆ శూన్య నాటక గృహం కూడా పూర్వతే ప్రకాశిస్తూ ఉంటుంది బుద్ధి ఏ విధంగా వికారాన్ని పొందుతుందో ఆ విధంగా వికారాన్ని పొందకుండానే సకలమును సమానంగా ప్రకాశిస్తుంది ఎవరు దీపము పన్నెండవ శ్లోకానికి అవతారిక దాష్టాంతికే యోజయ్యతి ఇప్పుడు దాష్టాంతంలో దృష్టాంతాన్ని రూపకం చేత యోజన చేసి చెప్తూ ఉన్నాడు శ్లోకం పన్నెండు అహంకారం పూర్వవత్ అహంకారం అహంకారమును బుద్ధిని విషయానపి శబ్దాది విషయాలను కూడా తాను అహంకారాది అభావే అపి ఈ బుద్ధి ఇంద్రియాలు విషయాలు లేనప్పుడు కూడా పూర్వవత్ ఎప్పటి అట్లే బాత్యేవ ప్రకాశిస్తూనే ఉంటుంది నాటకశాల దీపం వలనే సాక్షి కూడా జాగ్రత్త దశ స్వప్న దశయందు తాను ప్రభువు అంటే ప్రభు స్థానంలో ఉన్నటువంటి అహంకారమును నర్తకి స్థానంలో ఉన్నటువంటి బుద్ధిని తలమేలాది వాయించే వాద్యకుల స్థానంలోని ఇంద్రియాలను మరియు సభ్య విషయాలను అన్నిటినీ కూడా జాగ్రత్త లో సమానంగా ప్రకాశిస్తూ ఉంది మరి ఇవి ఏవీ లేనప్పటికీ కూడా పూర్వం ఏ విధంగా జాగ్రత్త స్వప్నాలలో ప్రకాశించిందో అదే రీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది ఏ విధంగా శూన్యమైన నాటక గృహమును దీపం ఏ విధంగా ప్రకాశిస్తుందో అంటే నాటకం జరుగుచున్నప్పుడు ఏ విధంగా ప్రకాశించిందో నాటకము ముగిసిన పిదప శూన్య నాటక గృహమును కూడా దీపము పూర్వం వలనే ప్రకాశించింది అట్లే జాగ్రత్త స్వప్నాల్లో ఏ విధంగా సంపూర్ణ ఈ జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్న ప్రపంచాన్ని సాక్షి ఏ విధంగా ప్రకాశించిందో ఇవి లేని దశలో అంటే సుషుప్తి దశలో కూడా అదే రీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది అని శ్లోకార్థం అచ్యుతరాయ చూడండి దాష్టాంతికేఅ స్పష్ట దాష్టాంతకంలో దాన్ని దృష్టాంతాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు అహంకారం ధియం సాక్షి విషయాన ఇక్కడ ఒక శంక ఏమిటనంటే నను అహంకార ధియోహ ప్రభు నర్తకి స్థానియోహ దీపస్థానీయన సాక్షి నా అస్ భానం విషయానా శ్రోత్రాదికరణ ద్వారా ప్రమాతు అహంకారావచ్చి భాషమానా కథం సాక్షాత్క్షి భానం ఉపపద్యతే ఇది చేత్యం శిష్యుడు అంటున్నాడు స్వామీజీ సాక్షి త్రిపుటిను ప్రకాశిస్తుంది ప్రభువు నర్తకి స్థానంలో ఉన్నటువంటి అహంకారాన్ని మరియు బుద్ధిని దీపస్థానీయమైనటువంటి సాక్షి సాక్షాత్తుగా ప్రకాశిస్తే ప్రకాశించుగాక ఎందుకంటే అత్యంత సమీపంలో అంతరంలో ఉన్నందువలన కాని విషయాలు బయట ఉన్నాయి కదా విషయానాంతో శ్రోత్రాది కరణ ద్వారా ప్రమాతు అహంకారీ భాషమానా శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా చిదాభాసుడు బయటకు వెళ్లి విషయ దేశ పర్యంతం వెళ్లి విషయాన్ని వ్యాపించి అయం అయం పఠహ ఈ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు విషయాలను అందువల్ల విషయాలు చిదాభాష భాష్యములు ఉన్నాయి అలాంటి విషయాలను సాక్షి సాక్షాత్తుగా ప్రకాశిస్తాడు అని మీరు చెప్తున్నారు ఇది అనుపన్నమవుతుంది ఇది సంభవించదు అని ఈ విధంగా శిష్యుడు శంక చేస్తున్నాడు అప్పుడు గురుదేవుడు అంటున్నాడు సత్యం నాయన నువ్వు సత్యమే ఎందుకంటే బాహ్యంలో ఉన్నటువంటి విషయాలను అంతఃకరణ ఉపహిత చేతన రూపమైనటువంటి సాక్షి సాక్షాత్గా ప్రకాశించేది సంభవించదు ఇది ఉపపన్నం కాదు ఇది నేను కూడా ఒప్పుకుంటున్నానంటాడు ఈ అనుపత్తి ఏదైతే నువ్వు చూపెట్టావో ఆ అనుపత్తి చేతనే ఆచార్య ఏక శరీర సిద్ధాంత బిందు పక్షస్య ఏవ అభిమతత్వం గమ్యతే ఈ విషయంలో అంటే అహంకారమును బుద్ధిని మరియు బాహ్యమైనటువంటి శబ్దాది విషయాలను ఒకేసారి సాక్షి ప్రకాశిస్తుంది అనే విషయంలో గ్రంథకర్త యొక్క అభిప్రాయము దృష్టి సృష్టివాదానుసారంగా చెప్పినట్లుంది సిద్ధాంత బింగులో శ్రీ మధుసూదన స్వామిల వారు చెప్పిన ప్రకారంగా దృష్టి సృష్టివాదాన్ని స్వీకరించి గ్రంథకర్త ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు త్రిపుటినంతటిని కూడా ఏకయత్నైన స్ఫూరయ్యేది ఒకేసారి ప్రకాశిస్తాడు అనేటువంటి విషయము ఇది దృష్టి సృష్టివాదానుసారంగా చెప్పాడు అని మనకు తెలుస్తుంది ఎందుకనంటే త్రేవ సకల దృశ్యశి స్వప్నవత్ ప్రాతిభాసికత్వం విషయానామీ సాక్షాత్ సాక్షి భాష్యవం ఉచితం ఏది భావ ఎందుకంటే దృష్టి సృష్టివాదంలో వ్యావహారికము ప్రాతిభాసికము అనేటువంటి భేదం లేదు వ్యావహారిక ప్రపంచము ప్రాతిభాసికమే ప్రాతిభాసికము ప్రాతిభాసికమే స్వప్నవత్ స్వప్నం ఏ విధంగా ప్రాతిభాసికము అట్లా జాగ్రత్త ప్రపంచం కూడా ప్రాతిభాసికమే ఎందుకంటే రెండే సత్తాలు స్వీకరించబడ్డాయి దృష్టి సృష్టివాదంలో పారమార్థిక సత్తా రూపమైనటువంటి బ్రహ్మం ఒకటి మరి ప్రాతిభాషిక సత్తలోనే సంపూర్ణ జగత్ అంతా కూడా చెప్పబడింది వ్యవహారిక సత్తా అంటూ మధ్యలో మూడవదిగా స్వీకరించలేదు దృష్టి సృష్టివాదంలో మరి సర్వం ప్రాతిభాషికమే అన్నప్పుడు స్వప్నవత్ అన్నప్పుడు అన్నిటిని ఒకేసారి ప్రకాశిస్తుంది అనేది సంభవిస్తుంది ఎందుకనంటే చూడండి ఇప్పుడు స్వప్న దృష్టాంతమైతే ఇది అందరికి అనుభవం ఉంది ఎవరికి కూడా అనుభవం లేదు ఇట్లా లేదు అందరికీ అనుభవం ఉంది విచారం చేయండి ఇక్కడ స్వప్నం లోపల స్వప్న జీవులు మరియు బాహ్యమైనటువంటి ఘటపటాది పదార్థాలు నది పర్వత చెట్టు చీమ అన్ని పదార్థాలు కనపడుతూ ఉంటాయి ఆ స్వప్నంలో సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి కూడా అవుతుంది అక్కడ బాహ్యమైన ఘటపటాది పదార్థాల యొక్క ప్రతీతి కూడా అవుతుంది అన్ని కూడా తెలియబడుతున్నాయి ఇప్పుడు విచారం చేయండి ఈ లో కలిగేటువంటి సుఖ దుఃఖాలు గాని మరి బాహ్యమైన ప్రతీతి ఉన్నటువంటి గటపటాదులు గాని వాస్తవంగా లోపల బయట అనేటువంటి భేదం చేత ఉన్నాయా అన్ని కూడా సాక్షి ఎదురంగానే ఉన్నాయి అంతఃకరంలో కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి మరి బాహ్యంలో ఉన్నట్టు వలె తోస్తున్నటువంటి ఘటపటాది పదార్థాలు కూడా సాక్షి తెలియబడుతున్నాయి సాక్ష అంటే దూరంగా ఉన్నాయా అంటే అహంకారము సుఖదుఖాలు ఇవి సాక్షికి దగ్గర ఉన్నాయి ఘటపటాదులు దూరంగా ఉన్నాయి అని ఇట్లేమన్నా ఉందా చెప్పండి అన్ని కూడా ఎక్కడ ప్రతీతి సాక్షి అందే ప్రతీతి సాక్షి అందే అధ్యం ఉన్నాయి ఆ అధ్యస్థ వస్తువు అధిష్టానానికి దూరంగా ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి అధ్యస్థ వస్తువు అధిష్టానం అందే తదాత్మ సంబద్ధమై రజ్జు ఎందు ప్రతీయమానమైనటువంటి సర్పము అధిష్టానమైనటువంటి రజ్జు కంటే భిన్నంగా ఇక్కడ దూరంగా కనపడుతుందా మనకు అధిష్టానం కనపడుతుంది అధిష్టానాన్ని విడిచి ఉండడానికి ఆస్కారమే లేదు అధ్యస్థ వస్తువు అట్లా ఈ స్వప్న ప్రపంచం సాక్షి అందే సాక్షి కంటే భిన్నంగా లేదు స్వప్న ప్రపంచం సాక్షి కాబట్టి ఏ విధంగా అక్కడ కలుగుతున్నటువంటి సుఖదుఖాలను అహంకారాన్ని బుద్ధిని ఏ విధంగా సాక్షి ప్రకాశిస్తుందో అక్కడనే కనిపించేటువంటి ఘటపటాదులను కూడా సాక్షి సాక్షాత్ ప్రకాశిస్తుంది ఎక్కడో దూరంగా లేవా అవి సాక్షి ఎందే అధ్యము బుద్ధి ఇవి కూడా సాక్షి అందే అధ్యం ఉన్నాయి ఘటపటాది పదార్థాలు కూడా సాక్షి అందే ఉన్నాయి అధ్యస్థ వస్తువు అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు అందుకని ఏకరీతిగా అన్నిటినీ ఒకేసారి ప్రకాశిస్తుంది అర్థమైతుందా బాగా విచారం చేయండి ఇక్కడ జాగ్రత్తలో మనకు అనిపిస్తుంది మాకు సుఖ దుఃఖాలు గాని అహమాకార వృత్తి గాని ఇవి లోపల కలుగుతున్నాయి పేట బయట కనపడుతూ ఉన్నాయి అందుకని లోపల బయట అని వ్యవహారం జరుగుతుంది కాని స్వప్న ప్రపంచంలో మరి నీ రూపమైనటువంటి అహమాకార వృత్తి కూడా లోపల కలుగుతున్నట్టు వలె మరి బాహ్యమైన గటపటాదే ఆకార వృత్తులు కూడా కలుగుతున్నట్టు వలే లోపట బయట అనే విధంగా కలుగుతున్నట్టు వలే తోస్తుంది కానీ లోపల బయట అనేది ఉంది అక్కడ స్వప్నంలో అన్ని కూడా సాక్షి ఎందే సాక్షికి అత్యంత సన్నిహితమై సాక్షి అభేదమై ఉన్నాయి సాక్షి బాహ్యంలో ఉన్నట్టు తోస్తున్నటువంటి ఏ ఘటపటాదులు ఉన్నాయో మరి అహంకారము బుద్ధి కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా సాక్షాత్ సాక్షి చేత అభిన్నమయ్యే ఉన్నాయి కాబట్టి సాక్షాత్ సాక్షి అన్నిటిని ఒకేసారిగా ప్రకాశిస్తాడు అట్లే దృష్టి సృష్టివాదానుసారంగా జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నతుల్యమే జాగ్రత్తను పృతగ్గా వ్యవహారిక సత్తరీతి చేత ఒప్పుకోలేదు ఇది కూడా ప్రాతిభాషికమే అన్నప్పుడు ప్రాతిభాషికమైనటువంటి ప్రపంచం సాక్షి చేత అత్యంత సమీపమై అభిన్నమయి తాదాత్మీ ఉంటుంది కాబట్టి సాక్షాత్ గా ప్రకాశిస్తుంది అనే విషయానికి ఏమి విరోధం కాదు తప్పిన దృష్టాంతము ఇది అనుభవంలో ఉంది కదా బాగా విచారం చేయండి నను పదమూడవ శ్లోకానికి అవతారిక ఉద్దేహే ఏ అహంకారాది సర్వ వస్తు అవభాసకత్వ సంభవాత్ కిం తద్ అతిరిక్త సాక్షి కల్పనయా ఇతంక్య ఆహా శిష్యుడు అంటున్నాడు స్వామీజీ సంపూర్ణ త్రిపుటిని అహంకారాన్ని అంటే కర్తను మరి కరణ రూపమైనటువంటి బుద్ధిని ఇంద్రియాలను మరి బాహ్యమైనటువంటి విషయాలను యుగపత్ ఒకేసారి అన్నిటిని సాక్షి అని మీరు వస్తున్నారు కాని సర్వవస్తులను ప్రకాశింపజేయగలిగేటువంటి బుద్ధి విద్యమానమై ఉండగా సాక్షి యొక్క కల్పన ఎందుకు చేస్తున్నారు సాక్షి ప్రకాశిస్తుంది అని సాక్షిని బుద్ధి కంటే అతిరిక్తంగా ఎందుకు కల్పన చేసి చెప్తున్నారు సాక్షి సర్వము ప్రకాశిస్తుంది అని సత్వా సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా బుద్ధిలో జ్ఞానం ఉంది కదా జ్ఞానస్వరూపం ప్రకాశ రూపమైనటువంటి బుద్ధి ఉండగా ఇదే అన్నిటిని ప్రకాశిస్తుంది సాక్షి యొక్క కల్పన చేయాల్సినటువంటి అవసరమేముంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు సమాధాన రూపంలో పదమూడు శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు సాక్షి జ్ఞప్తి స్వయం ప్రకాశ రూప చైతన్యమై ఉండగా నిరంతరం సర్వ భాషమానే సతి ఎల్లప్పుడు ప్రకాశిస్తూ ఉండగా ఈ బుద్ధి ఈ బుద్ధి తద్భాష ఆ సాక్షి యొక్క వెలుగులోనే భాస్యమానే ప్రకాశింపబడుతున్నదూ అనేకథ అనేక విధములైనటువంటి భంగిమలలో అనేక ఆకారాలలో నృత్యతి నాట్యం చేయుచున్నది అంటే వికారాలను పొందుతున్నది అని అర్థం కూటస్థుడు స్వయం ప్రకాశ రూపమై ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ కూటస్థుని యొక్క ప్రకాశంలోనే ఈ బుద్ధి ప్రకాశింపబడుతూ కూటస్థుని యొక్క ప్రకాశాన్ని తీసుకుని అనేక విధములుగా అయం ఘటహ అనేటువంటి ప్రీతి చేత వికారాలను పొందుతుంది నర్తకి ఏ విధంగా నృత్యం చేస్తుందో ఆ విధంగా బుద్ధి అనేక ఆకారాలను పొందుతూ నృత్యం చేస్తుంది అని శ్లోకార్థము రామకృష్ణ టీకా కూటస్థే నిర్వికారే సాక్షిని జ్ఞప్తి రూపత నిర్వికారమైనటువంటి కూటస్త రూప సాక్షి స్వయం ప్రకాశ చైతన్యత స్వయం ప్రకాశ రూపమైనటువంటి చైతన్యము నిరంతరం భాషమానే అనగా సదా స్ఫురతి సతి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండగా ఇయ బుద్ధి ఈ బుద్ధి ఏదైతే ఉందో తద్భాస అంటే తాక్షిణ స్వరూపైత్య భాషమాన స్వయం ప్రకాశమైనటువంటి కూటస్థ రూపా సాక్షి చైతన్యం యొక్క వెలుగులో భాషింపబడుతూ ప్రకాశింపబడుతూ ఎవరు బుద్ధి ప్రకాశమానా అనేకథా ఘటోయ్ పటోయమ్ ఇలాది జ్ఞానాకారేణ నృత్య సాక్షి యొక్క వెలుగులో సాక్షి యొక్క ప్రకాశంలో ప్రకాశింపబడుతూ సాక్షి యొక్క ప్రకాశాన్ని తీసుకొని ఈ బుద్ధి అనేక ప్రకారాలుగా నృత్యం చేస్తూ ఉంటుంది అంటే వికారాలను పొందుతుంది అయం ఘట అయం కట అయం ఆశాన ఇత్యాది రూపం చేత అయం భావ బుద్ధే వికారతయా జడత్వాత్ స్వతస్ఫూర్తిరహిత తదు అతిరిత సర్వ అవభాషక సాక్షి అభ్యుపగంతవ్యం సారభూతమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఎందువల్లనైతే బుద్ధి వికారి ఉన్నదో మరి జడం ఉన్నదో అంటే స్వయంగా దానిలో ప్రకాశం లేదు సాక్షి యొక్క ప్రకాశాన్ని తీసుకుని ప్రకాశిస్తుంది ఏ విధంగా సూర్య ప్రకాశాన్ని తీసుకుని అర్థం ప్రకాశించిన ప్రకారంగా అర్థంలో వాస్తవంగా ప్రకాశం ఉందా లేదు సూర్యుని యొక్క ప్రకాశాన్ని తీసుకునేది ప్రకాశవంతమయ్యి మరి ఇతరను కూడా ప్రకాశిస్తుంది ఆ అర్థంలోని ప్రకాశం కాని అర్థంలో స్వయంగా ప్రకాశం లేదు సూర్యుని యొక్క తీసుకొని ప్రకాశిస్తుంది అట్లే ఈ బుద్ధి కూడా స్వయంగా జడమున్నది దాని ఎందుకు తెలివి స్ఫూర్తి అనేది లేదు అయినా గాని సాక్షి యొక్క ప్రకాశంను సాక్షి యొక్క తెలివిని గ్రహించి అది ప్రకాశవంతమయ్యి మరియు ఘటపటాదులను ప్రకాశిస్తుంది కాని వాస్తవంగా బుద్ధి ప్రకాశ రూపం కాదు జడమున్నది అది దానిలో జ్ఞానం అనేది లేదు మరి ఎక్కడుంది అని అంటే సాక్షి అందే ఈ ప్రకాశకత్వం ఉంది సాక్షియే సర్వమును ప్రకాశిస్తుంది బుద్ధిని ప్రకాశిస్తుంది మరి బుద్ధి చేత తెలియబడేటువంటి ఘటపటాదులను కూడా సర్వమును ప్రకాశించేది సాక్షి అని తెలుసుకోవాలి పద్నాలుగో శ్లోకానికి అవతారిక ఉత్తమర్థం శ్రోతబుద్ధి సౌకర్యాయ నాటకత్వేతి ఆయన చెప్పినటువంటి విషయాన్ని శ్రోత పురుషుని యొక్క బుద్ధిలో అనాయాసంగా అది అవతరించాలి అని అంటే అనాయాసంగా శ్రోత పురుషునికి తెలియబడాలి అని నాటక రూపంలో చెప్తూ ఉన్నాడు శ్లోకం పదనాలుగు అహంకారభ్య విషయ నర్తకి మతి తాళాది ధారిణ్య క్షాణి దీప సాక్షాసక అహంకార నేను నేను నేను అని అభిమానించేటువంటి అహంకారము ఇది ప్రభువు స్థానంలో ఉంది విషయా సభ్య శబ్దాది విషయంలో ఇవి ప్రేక్షకుల స్థానంలో సభ్యుల స్థానంలో ఉన్నాయి మతి అంటే బుద్ధి నర్తకీ నర్తకీ స్థానంలో ఉంది అక్షాణి ఇంద్రియములు తాలాది ధారిణి తాళము మధ్యలా మొదలైనటువంటి వాయించు వాళ్ళు ఉన్నారే వాళ్ళ స్థానంలో ఇంద్రియాలున్నాయి సాక్షి సర్వను ప్రకాశించేటువంటి అవభాషక ప్రకాశింపజేసేటువంటి సాక్షి దీప దీపస్థానంలో ఉంది ఈ విధంగా నాటక రూపములో రూపకం చేసి చెప్పినాడు జీవుడు ప్రభు విషయాలు సభ్యుల లాంటి వారు బుద్ధి టగత్య వంటిది ఇంద్రిటకాంగములను తలమేళాలు వాయించే వారి వలే సాక్షి చైతన్యం వీటన్నిటిని ప్రకాశించేటువంటి దీపం వలె రూపకం చేసి చెప్పాడు రామకృష్ణ టీక చూడండి విషయ భోగ సాకల్య వైకల్య అభిమాన ప్రయుక్త హర్ష విషాదవత్వాత్ నృత్య అభిమాని ప్రభుతుల్యవం అహంకారస్ విషయోపభోగాలను అనుభవిస్తున్న కాలంలో ఆ భోగాల యొక్క పరిపూర్ణత సిద్ధించినప్పుడు అంటే భోగాలు చక్కగా అతడు అనుభవించగలిగినప్పుడు లేదా వైకల్యంలో అంటే భోగాలు ప్రాప్తించినప్పుడు అభిమాన ప్రయుక్తమైనటువంటి ఈ అహంకారము హరిష శోకాలను పొందుతుంది ఈ విధంగా నాటకమును సర్వమును అభిమానించినటువంటి ప్రభు నాటకము దిగ్విజయంగా నిర్విఘ్నంగా జరిగినట్లయితే సంతోషిస్తాడు ఏవైనా విఘ్నాలు కలిగినప్పుడు బాధపడతాడు ఎందుకు అని అంటే ఎందుకంటే ప్రభువు కాబట్టి తానే ఆ నాటకాన్ని నిర్వహించేవాడున్నాడు కాబట్టి ఆ డబ్బు ఖర్చు పెట్టి నాటకాన్ని ప్రదర్శింపజేయడానికి అనుమతి ఇచ్చి ప్రదర్శింపజేస్తున్నాడు అయితడే అందుకని అభిమానం ఉంటుంది అటువంటి వానికి ఆ నాటకము నిర్విఘ్నంగా కొనసాగితే హర్షము ఒకవేళ ఏదైనా విఘ్నం కలిగినట్లయితే శోకము కూడా కలుగుతుంది ఎందుకంటే అభిమానించాడు గనక అట్లే ఇక్కడ అహంకారం కూడా కర్త ఉన్నారు శబ్దాది విషయాల అంటే చక్కటి భోగం ప్రాప్తించినప్పుడు హర్షమును పొందుతాడు ఒకవేళ అతడు పొందాలనుకున్నటువంటి విషయాలు ప్రాప్తం కానప్పుడు దుఃఖితుడవుతాడు ందుకు అభిమానం ఉన్నందున అందువల్ల ప్రభు స్థానంలో అహంకారం ఉన్నది అని తెలుసుకోవాలి పరిసర వర్తిత్వ విషయానా ద్రాహిత్య సభ్య పురుష సామ్యం ఈ ప్రభువుకు నలువైపుల పరిసరాల్లో సమీపంలో ప్రేక్షకుల ఈ శబ్దాది విషయాలు ఉన్నాయి అయితే ఈ శబ్దాది విషయాలకు ప్రభువుకు ఏ విధంగా అభిమానం ఉంటుందో ఆ అభిమానం ఈ విషయాల్లో లేదు హర్షశోకాలు కూడా వీటి అందు లేవు అందుకని ప్రేక్షకుల యొక్క స్థానంలో ఉన్నాయి ఏ విధంగా ప్రభువుకు ఉన్నటువంటి హర్షశోకాలు ప్రేక్షకులకు ఉండవు కదా సభ్యులకు ఉండవు అట్లే విషయాల లోపల కూడా హర్షశోకాలు అభిమానము లేనందు ఇవి సభ్య స్థానంలో ఉన్నాయి ఇక నానావిధ వికార నర్తకి సామ్యం ధియ ఏ విధంగా నర్తకి నృత్యం చేస్తూ హావభావ విన్యాసాలు చూపుతూ అంగ విన్యాసాలు చూపుతూ అనేక భంగిమల్లో నృత్యం చేస్తూ ఉంటుంది అంటే అనేక వికారాలు పొందుతూ ఉంటుంది అనేక రకాలుగా నృత్యం చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉండదు కదా విక్రియ అనగా చేష్టలు చేస్తూ ఉంటుంది అట్లే ఈ బుద్ధి కూడా ఒకసారి ఘటాకారం అవుతుంది ఒకసారి పటాకారం అవుతుంది ఒకసారి దుఃఖాకారం అవుతుంది ఒకసారి సుఖాకారం అవుతుంది ఒకసారి క్రోధాకారం అవుతుంది ఒక్కోసారి శాంతంగా ఉంటుంది ఎన్ని రకాలుగా మారుతుంది చూడండి మీరు ఒకసారి అంతఃకరణాన్ని బుద్ధిని చూసేది నేర్చుకోండి అది రోజుకు ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి లెక్కనే ఉండదు ఘటను చూసినప్పుడు ఘటాకారం అవుతది పటాన్ని చూస్తే పటాకారం అవుతది మనిషిని చూస్తే మనిషాకారం అవుతది ఏదైనా చిత్రాన్ని చూస్తే చిత్రాకారం చదువుతున్నప్పుడు ఆ విషయాకారం అవుతుంది ఏదైనా దృశ్యాన్ని చూస్తే దృశ్యాకారం శబ్దాన్ని వింటే శబ్దాకారం అవుతుంది ఇట్లా పంచ జ్ఞానేంద్రియాల చేత బయట వెళ్లి విషయాలను గ్రహించినప్పుడు తత్తదాకారాన్ని పొందుతుంది ంతర్యంలో ఉన్నప్పుడు సుఖాకారము దుఃఖాకారము కామాక్రాదము ఇచ్చాకారం క్రోధాకారం మొదలైనటువంటి రూపాల్లో అది వికారాలను పొందుతుంది ఏ విధంగా అంటే నర్తకి వలె అందువల్ల నర్తకి స్థానంలో బుద్ధిని చెప్పుకోవాలి ఘి విక్రియాణ అనుకూల వ్యాపారవత్తాత్ తాళాది ధారి సమానత్వం ఇంద్రియాణం ఈ ఇంద్రియములను తాళమేళాలు వాయించే వారి స్థానంలో చెప్తూ ఏ నర్తకి ఏ విధంగా నృత్యం చేస్తూ ఆ నృత్యానికి అనుకూలంగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు అట్లా బుద్ధి ఏ ఆకారాన్ని పొందితే ఏ విషయాలను గ్రహించడానికి అది ప్రవృత్తమైతే తాలను బుద్ధికి అందజేయుట కోసము ఇంద్రియాలు బుద్ధికి అనుకూలమవుతాయి ఒక రూపాన్ని చూడాలి అనుకున్నది బుద్ధి అప్పుడు నేత్రేంద్రియం సహకరిస్తుంది అప్పుడు బుద్ధి నేత్రేంద్రియం ద్వారా బయటకు వెళ్లి రూపాన్ని చూస్తుంది అంటే ఆ రూపాన్ని చూచుటకు బుద్ధికి ఇంద్రియము చక్కగా అనుకూలమైంది సహకరించింది అట్లా శబ్ద స్పర్శ రూపరసగ అన్నిటిలో కూడా తెలుసుకోవాలి ఏతత్ సర్వ అవభాసకత్వాత సాక్షణ దీప సాదృశ్యం అస్తి ద్రష్టవ్యం ఇక అన్నిటిని ఏకరీతి చేత సమానంగా దీపం ఏ విధంగా నాటకంలో ఉన్నటువంటి సర్వం ను అందరినీ విధంగా సమానంగా ప్రకాశిస్తుందో అట్లే సాక్షి కూడా కర్తను బుద్ధిని విషయాలను ఇంద్రియాలను అన్నిటినీ ఒకే రీతిగా ప్రకాశిస్తుంది అవి లేనప్పుడు కూడా పూర్వవత్తే ప్రకాశిస్తుంది జాగ్రత్త స్వప్నాల్లో ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లే సుషిప్తుల్లో కూడా ఇవేవి లేకున్నా అహంకారాదులు లేవి లేకున్నప్పటివి కూడా పూర్వ వచ్చే జాగ్రత్త స్వప్నాల్లో ఎట్లా ప్రకాశించమో అట్లే ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రకాశంలో ఏం తేడా ఇది పద్నాలుగో శ్లోకానికి తెలుసుకున్నాము ఇక్కడ ఈ బుద్ధి అనేక భంగిమల్లో నవరసాలతో యుక్తమైనటువంటి నృత్యమును చేస్తూ ఉంటుంది ఏ విధంగా నాటకములో నర్తకి నవరసాలతో యుక్తం అయ్యి అనేక భంగిమల్లో నృత్యం చేస్తుందో అట్లే ఈ బుద్ధి కూడా అనేక ప్రకారాలుగా వికారాలను పొందుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా విచారం చేశాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు శ్రీ విచారసాగరంలో ఈ నాటక దీపం ప్రకరణాన్ని చివరిలో పండిత్ పీతాంబర్జీ వారి యొక్క టీకా సహితంగా రామకృష్ణ టీకను కూడా పెట్టి మనం క్రమంగా అభ్యాసం చేస్తూ వచ్చాము అందులో నలభై ఆరో టిఫ్ చూడండి జైసే నృత్యక అభిమాని రాజా నృత్యకి సంపూర్ణత అసంపూర్ణత అభిమాను కరి హర్ష విషాద్ వాల హోదే హై ఈ విధంగా నాటకమును నిర్వహించున్నటువంటి ప్రభు రాజు నృత్యము సంపూర్ణతను పొందినప్పుడు అంటే నిర్విఘ్నంగా పరిసమాప్తమైతే హర్షమును పొందుతాడు మరి ఏదైనా విఘ్నాల కారణం చేత అసంపూర్ణంగా నాటకము మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి అప్పుడు దుఃఖపడతాడు విషాదాన్ని పొందుతాడు ఎందుకంటే తానే నిర్వాహకుడు కాబట్టి నర్తకి ఆధిక ధనాడ్యతకరి ఆశ్రయ నర్తకి మరి అక్కడ ఏవేవరైతే నటులు ఇంకా అనేక మంది నటులుంటారు తాళమేళాలు వాయించే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా న్ని వెచ్చించి నాటకమును జరిపిస్తున్నాడు కాబట్టి అతనికి అభిమానం ఉంటుంది నేను నడిపిస్తున్నాను నేను నిర్వహిస్తున్నాను అనేటువంటి అభిమానం ఉంటుంది నృత్యశాల యొక్క నిర్వహణ చేస్తాడు కాబట్టి అభిమానం ఉంటుంది అందుకని అతడు ఈ నాటకం యొక్క సంపూర్ణత అసంపూర్ణతను తీసుకుని హర్ష విషాదాలు అట్లే అహంకారం కూడా భోగములు యొక్క సంపూర్ణత అసంపూర్ణతను తీసుకుని అభిమానించి హర్ష విషాదాలను పొందుతాడు మరి బుద్ధియాదులకు ఆశ్రయమై ఉన్నందున సమష్టి వ్యష్టి దేహరూప ఈ నాటకశాలను నడిపించేవాడు గనక ఈ అహంకారము అభిమానిస్తాడు శుభాశుభ అనేకమైనటువంటి బుద్ధి వికారాలను కూడా అభిమానించి సర్వకర్మలకు కర్త సర్వభోగములకు భోక్త ఆ భోగము అతనికి తృప్తికరంగా ప్రాప్తమైతే హర్షిస్తాడు ఒకవేళ అభిలషితమైనటువంటి భోగాలు ప్రాప్తం కాకపోతే విషాదాన్ని పొందుతాడు అందుకని సాభాస అహంకారం ఏదైతే ఉందో నృత్య అభిమాని ఎవరైతే ఉన్నారో అహంకారము అది రాజస్థానంలో ప్రభు ఉంది అని తెలుసు విషయాలు ఏవైతే ఉన్నాయో హంకారమునకు ఉన్నటువంటి అభిమానం విషయాలలో లేదు కాబట్టి అవి సభ్యస్థానంలో ఉన్నాయి అని తెలుసుకోవాలి అట్లే నర్తకి నృత్యమునకు ఉపయోగమైనటువంటి అనేక బంధిమల్లో హావభావ విన్యాసాలు చేష్టారూప వికారాలు ఏ విధంగా చేస్తూ ఉంటుందో హస్తపాదాలను కదిలిస్తూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందో అంటే అనేక రసాలలో నవరసాలలో నృత్యం చేస్తూ ఉంటుంది అట్లా బుద్ధి అనేక రకాలుగా వికారాలను పొందుతుంది అని నర్తకి స్థానంలో బుద్ధిని చెప్పుకోవాలి ఈ నవరసాలలో నృత్యం చేస్తుంది నర్తకి అంటే ఆ నవరసాలు ఏమిటి శృంగార రసము వీరరసము కరుణరసము అద్భుతరసము హాస్యరసము భయానక రసము రసము భీవత్సరసము రౌద్రరసము మరియు రసము అని నవరసాల రూపంలో ఈ బుద్ధి అనేక వికారాలను పొందుతూ ప్రభువునకు అంటే అహంకారానికి సంతోషాన్ని కలిగజేస్తుంది అతన్ని రంజింపజేస్తుంది బుద్ధి నర్తకి అంటే నవరసాల్లో నృత్యం చేస్తుంది సరే ఇది దృష్టాంతంలో ఉండని కానీ బుద్ధి కూడా నవరసాల్లో నృత్యం చేస్తుంది అర్థకివ్వలే అని అంటే ఎట్లా స్వామిజీ ఏ ఏ ప్రసంగాల్లో ఏ ప్రకారంగా ఆ నవరసాలలో నృత్యం చేస్తుంది అంటే పొందుతుంది బుద్ధి కొంచెం దాన్ని స్పష్టీకరణం చేయండి అని ఒక్కొక్కటిగా చెప్తూ చూడండి బుద్ధి నవరసాల్లో నృత్యం చేస్తుంది అంటే వికారాలను పొందుతుంది ఎట్లా అంటే మనుషుల్లో సంస్కరింపబడినటువంటి బుద్ధి అంటే శాస్త్ర సంస్కారముతో యుక్తమైనటువంటి బుద్ధి కొందరులో ఉంటుంది కొందరు శాస్త్ర సంస్కార రహితులు ఉంటారు పామర పురుషులు ఉంటారు వాళ్ళకు బుద్ధి ఉంటుందా లేదా ఉంటుంది అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఒకటి శాస్త్ర సంస్కార సహితమైన బుద్ధి ఒకటి శాస్త్ర సంస్కార రహితమైనటువంటి బుద్ధి ఈ విధంగా రెండింటిని విభజన చేసి మొట్టమొదటి సంస్కార రహిత పురుషుల్లో నవరసాల్లో ఏ విధంగా నృత్యం చేస్తుంది బుద్ధి అని చూపెడుతూ ఉన్నాడు మొట్టమొదటి ఏం రసమని తెలుసుకున్నాము శృంగార రసం అని తెలుసుకున్నాము అది శాస్త్ర సంస్కార రహిత పురుషుల్లో బుద్ధి శృంగార రసాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తుంది అంటే వస్త్ర భూషణాదికి శోభాకి అభిమాని కరి శృంగార రసకు దిఖావతి హై ఇప్పుడు శాస్త్ర సంస్కారం లేదు కాబట్టి ప్రాపంచికమైనటువంటి యందే ఆసక్తి ఉంటుంది పామర పురుషులకు అందుకని ఈ వస్త్రములు ఆభూషణములు ఇవి ధరించుటయందే ప్రీతిని చూపెడుతూ శృంగారం అంటే చక్కటి అలంకారాలు చేసుకోవాలనేటువంటి భావన చేత ఈ బుద్ధి ఈ శృంగార రసాన్ని ప్రదర్శిస్తుంది రెండవది వీరరసం శరీరికి ప్రబులత దేఖకే ప్రసంగమే పురుష పనేకే అభిమానకరి వీరరసకు దిఖావతి హే ఏదైనా యుద్ధం చేయవలసినటువంటి ప్రసంగమే వచ్చిందనుకో లేదా తన యొక్క సూరత్వాన్ని వీరత్వాన్ని ప్రదర్శించవలసినటువంటి ప్రసంగం వచ్చిందనుకోండి అప్పుడు ఆ బుద్ధి వీరరసాన్ని ప్రదర్శిస్తుంది వీరుని అప్పుడు అయి ప్రసంగం వస్తే యుద్ధం అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది అంటే వీరరసాన్ని ప్రదర్శిస్తుంది ఇక మూడవది రసం పుత్ర కలత్రాది సంబంధకేత్రాది సంబంధకు దేకికే కోమలు భయ అంతఃకరణమే కరుణరసకు దిఖావుతే పుత్రమిత్ర కాలత్రాదులకు దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖాన్ని చూసి కోమల హృదయము కలిగి ఈ బుద్ధి తరుణ రసాన్ని చూపెడుతుంది ఇక నాలుగవది అద్భుత రసం ఇంద్రజాలాది అపూర్వ పదార్థానికి దిక్కకే ఆశ్చర్యకు పావతి హువి అద్భుత రసకు దిఖావతి ఐంద్రజాలికమైన అంటే గాడి మొదలైనటువంటి వాళ్ళు ప్రదర్శించేటువంటి వింత వస్తువులను చూసి ఆశ్చర్యాన్ని పొందుతూ అద్భుత రసాన్ని చూపెడుతుంది బుద్ధి ఇక హాస్యరసం వాంఛిత విషయకే లాభతే ఆనందకు పావతి హువి హాస్యరసకు దికావతి తనకు ఇచ్చకు విషయమైనటువంటి విషయాల లాభం చేత ఆనందాన్ని పొందుతూ హర్షమును పొందుతుంది కదా తన ఇచ్చ పూర్తి అయింది అనేటువంటి ఒక హర్షం చేత నవ్వుతాడు కదా ఓహో నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అభిలిషితమైనటువంటి వస్తువు ప్రాప్తమైంది అని అంటూ ఆనందాన్ని ప్రదర్శిస్తూ నవ్వుతాడు కాబట్టి అప్పుడు హాస్యరసమును ప్రదర్శిస్తుంది బుద్ధి ఆరవది భయానక రసం శత్రువాదుల చేత కలిగినటువంటి దుఃఖం వలన కలిగినటువంటి చింత విషాదాన్ని ప్రదర్శిస్తూ అంటే శత్రువాదుల చేత భయమును చెందుతూ భయానక రసాన్ని చూపెడుతుంది ఉద్ది ఇక భీభత్సరసం మలిన పదార్థకే సంసర్గకరి గ్లానీకు పావి హువి భీభత్సరసకు దిఖావతి మరిణమైనటువంటి పదార్థాలను హేయ పదార్థాలను చూసి వాటితో సంబంధపడినప్పుడు గ్లాని అంటే హేయ బుద్ధిని కలిగి బీభత్స రసాన్ని చూపెడుతుంది ఎనిమిదవది రోద్రరసం క్రోధాదికే ప్రసంగసే భయ దిఖావతి హువి రోద్రరసకు దిఖావతి క్రోధాది ప్రసంగం వచ్చినప్పుడు కోపం మొదలైనటువంటి వచ్చినప్పుడు భయమును చూపెట్టుతూ రౌద్ర రసాన్ని చూపెడుతుంది ఇక ప్రియ పదార్థికే నాశకరి ఉదాసీన్ హే తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థాలు నాశనమును పొందినప్పుడు ఉదాసీనవుతుంది బుద్ధి అప్పుడు శాంతరసాన్ని ప్రదర్శిస్తుంది అని ఈ విధంగా శాస్త్ర సంస్కార రహితులైన వారి బుద్ధి నవరసాల్లో ఏ విధంగా నృత్యం చేస్తుందో వికారాన్ని పొందుతుందో అది ప్రదర్శించాడు ఇప్పుడు శాస్త్ర సంస్కార సహితమైనటువంటి వారి యొక్క బుద్ధి ఏ విధంగా నవరసాలను ప్రదర్శిస్తుందో అది చూపెడుతూ ఉన్నాడు బుద్ధి జబ్ శాస్త్ర సంస్కార సహిత హోవే తబ్ దైవీ సంపత్తి రూపు భూషణయుక్తు హువి శృంగారాసుకు దికా శాస్త్ర సంస్కార సహితంగా ఉన్నప్పుడు అంటే శాస్త్రం చేత సంస్కరింపబడినప్పుడు చక్కటి సంస్కారం కలిగి ఉన్నట్లయితే దైవీ సంపత్తితో యుక్తమయ్యి అది అంటే ఇక్కడ అమానిత్వం అదంబిత్వం అహింసం ఆచారు ఉపాసనం శోచం స్థైర్యమాత్మ వినిగ్రహ భగవంతుడు పదమూడో అధ్యాయంలో అమానిత్వాది ఏదైతే దైవీ సంపత్తి చెప్ప చెప్పాడో మరియు పన్నెండో అధ్యాయంలో కూడా అధ్వష్టవైతే దైవీ సంపత్తి చెప్పాడో పదహారో అధ్యాయంలో అభయం సత్వ సంశుద్ధ జ్ఞాన యోగ వ్యవస్థ అక్కడ ఏవైతే దైవీ సంపత్తి చెప్పాడో అటువంటి దైవీ సంపత్తి ఇక్కడ ముముక్షువు గాని ఈ శాస్త్ర సంస్కార యుక్తమైనటువంటి బుద్ధి గానీ ఆభరణాలుగా చెప్పబడతాయి అందుకని ఆభరణాలను అలంకరించి అంటే దేవీ సంపత్తిని అలంకరించి భూషణయుక్తమయ్యి శృంగార రసాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇక వీరరసం ఎప్పుడు ప్రదర్శిస్తుంది అంటే కామాది శత్రువులను జయించినప్పుడు పురుషార్థకరి కామాదులను జయించి పురుషార్థాన్ని పొందుటకు యోగ్యమైనప్పుడు అది వీర రసాన్ని ప్రదర్శిస్తూ మరియు ఆధ్యాత్మాది దుఃఖకరి గ్రస్థ పురుషుకు దేకే ద్రవీభావుకు పాయికే కరుణారసకు దిఖావుతే ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనేటువంటి ఈ దుఃఖాల చేత పీడితులైనటువంటి పురుషులను చూసి ద్రవీభూతమైనటువంటి ఈ బుద్ధి కరుణరసాన్ని ప్రదర్శిస్తుంది ఇక నాలుగవది అద్భుత రసం एक ही अद्वितीय असंग निर्विकार निष्प्रपंच ब्रह्म विषय सजातीय आदि भेद युक्त और संग और कर्तृत्वादि विकारवान प्रपंच को देख वा गुरु गुरुकृपा से अलौकिक वस्तु को जान के आश्चर्यवान हुई अद्भुत रस को दिखाती है एक असंगोयम पुरुषा నిష్క్రియం నిష్కం శాంతం ప్రపంచోపశమం శాంతం అద్వైతం అని ఈ విధంగా శ్రుతులు చెప్పబడుతున్నటువంటి దేహాది సంఘాతంతో సంబంధం పెట్టుకుని స్వజాతీయ విజాతీయ స్వగత పేదయుక్తమయ్యి కర్తృత్వాది వికారాలతో యుక్తమయ్యి ప్రపంచంతో తాజాత్మాన్ని పొంది దుఃఖాలను పొందుతూ ఉన్నప్పుడు అనుకుంటాడు అరే రే ఇది ఏమి అద్భుతము అసంగము అద్విదియము నిర్వికారము నిష్ప్రపంచమైనటువంటి ఆత్మ ప్రపంచంతో దేహాదులతో సంబంధం పెట్టుకొని కర్తృత్వాది వికారాన్ని పొందుతుందే ఇది ఏమిటి ఆశ్చర్యము అద్భుత రసాన్ని ప్రదర్శిస్తుంది లేదా గురుదేవుని యొక్క నుండి అలౌకితమైనటువంటి వస్తువును తెలుసుకొని అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆ బుద్ధి అద్భుత రసాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇక ఐదవది హాస్యరసం రాజ్యపదు సే పతను హోయికే రంగు పదుకు ప్రాప్తి భయ రాజకి జ్ఞాయి బ్రహ్మభావసే పతను హోయికే జీవభావుకు ప్రాప్తి భయే పరమాత్మకు దేతికే వా అపక్ష జ్ఞాని కి ప్రాప్తికరి హసుకు పాయికే వా నిరావరణ స్వరూపానందుకు అనుభవం కరికే హాస్యరసుకు దిఖావుతాయి ఈ విధంగా రాజు రాజపదవు నుండి పతితుడయ్యి భిక్షు అయినట్టు వలే బ్రహ్మభావం చే పతనమయ్యి జీవభావాన్ని పొందినటువంటి పరమాత్మను చూసి లేక అపరుష జ్ఞానాన్ని పొందుట వలన కలిగేటువంటి హర్షము నిరావరణమైనటువంటి స్వరూపానందం యొక్క అనుభవం చేత కల్గున్నటువంటి ఏ హర్షమున్నదో అదే ఇక్కడ హాస్యరసాన్ని ప్రదర్శించినట్టు అని గ్రహించాలి ఇక భయానక రసము జ్ఞానము లేకుండా నివారించుటకు అశక్యమైనటువంటి జన్మవరణాది సంసార దుఃఖము చేత చింతితమయ్యి భయాన్ని పొందుతూ భయానక రసాన్ని చూపెడుతూ ఉంటుంది ఇక భీభత్సరసం శిష్ట నిందితమైనటువంటి చరణ రూప దురాచారం చేత గ్లాని పొంది దుఃఖమును పొంది భీభత్సరసాన్ని ప్రదర్శిస్తుంది అగ్నిజనులను సన్మార్గమునందు ప్రవృత్తి చేయించుటకు సంసార దుఃఖమును చూపెట్టి భయాన్ని కలిగజేయనప్పుడు లేదా తత్వజ్ఞానం యొక్క బరం చేత కాలుణ్ణి కూడా భయపెట్టినప్పుడు రౌద్ర రసమును ప్రదర్శింపజేస్తుంది ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన పిదప కాలునికి కూడా భయపడడు యముని కూడా భయపడాడు ఆ యముడు కూడా నాయందు అధ్యస్థం ఉన్నది యముని కూడా యముని నేను అని నిశ్చయం చేసుకుంటాడు కాలుణ్ణి కూడా గ్రసింపజేస్తాడు కాబట్టి ఆ కాలుణ్ణి కూడా భయపెడుతూ రౌద్ర రసాన్ని ప్రదర్శింపజేస్తుంది బుద్ధి ఇక తొమ్మిదవది శాంతరసము దోష దృష్టి జన్యము లేదా మిథ్యాత్వ దృష్టి జన్యము అయినటువంటి వైరాగ్యము ఉదయం చేత జగత్ యొక్క రూప ఉపరామము కలిగినప్పుడు ప్రపంచం నందు పొంది ఉదాసీనంగా శాంతరసాన్ని ప్రదర్శిస్తుంది బుద్ధి ఈ విధంగా నవరసాలను ప్రదర్శిస్తోంది శాస్త్ర సంస్కార సహితమైనటువంటి బుద్ధి ఇంకొకటి అధికంగా కూడా చెప్తున్నాడు ఇక్కడ చూడండి నిరావరణ పరిపూర్ణ సవృత్తిక జీవన్ ముక్తికే విలక్షణానందుకు ఆస్వాదన కర్తీ హువి నవరసితే విలక్షణ దశమరసుకు దిఖావుతాయి ఈ నవరసాల భిన్నంగా మరొక రసాన్ని చెప్తున్నాడు ఏమిటంటే ఎప్పుడైతే స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి స్వరూపానుభూతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు జీవన్ముక్త విలక్షణానందాన్ని అనుభవిస్తాడు ఎలాంటిది అంటే ఆ జీవన్ముక్త విలక్షణానందము నిరావరణ పరిపూర్ణ సవృత్తిక జీవన్ముక్తి విలక్షణానందం ఉంటాడు సుశక్తి ఆనందం ఉంది కాని అది ఆవృత ఆనందం కాబట్టి జీవన్ ముక్తుడు అనుభవించేది ఆవృతానందం కాదు నిరావరణం ఆనందము మరి విషయానందములు ఏవైతే ఉన్నాయో ఇవి పరిచ్ఛిందనందములు క్షణిక తన స్వరూపభూత ఆనందం పరిపూర్ణమైనటువంటి ఆనందము అందుకని పరిపూర్ణ శబ్దం పెట్టాడు మరి సవృత్తిక విధేయ కైవల్యంలో అహం బ్రహ్మాస్మ అయినటువంటి ఈ వృత్తి జ్ఞానం ఉండదు కాబట్టి అక్కడ వృత్తి లేదు కాబట్టి అక్కడ ఆ విధేహ కైవల్యంలో ఏ ఆనంద స్వరూపం ఉన్నదో అది జీవన్ ముక్తి విలక్షణ ఆనందం అనిపించుకోదు దానికంటే విలక్షణము ఎందుకనంటే జీవన్ ముక్తుల లోపల వృత్తి ఉంటుంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి విద్యమానం కాబట్టి ఆ వృత్తి చేత తాను ఆనందము జీవన్ముక్తి విలక్షణ ఆనందము సువృత్తికం అనబడుతుంది అందుకని ఇక్కడ సుశుప్తు వ్యావృత్తి చేయడానికి నిరావరణమనే శబ్దం పెట్టాడు మరి విషయానందం నుండి వేరు చేయడానికి పరిపూర్ణమనే శబ్దం పెట్టాడు విధేయ కైవల్యం నుంచి భేదాన్ని చెప్పుట కోసముకము అని చెప్పి జీవన్ముక్తి విలక్షణానందం చెప్తూ ఈ మూడు విశేషణాలు చెప్పాడు ఈ విధమైనటువంటి విలక్షణానందాన్ని ఆస్వాదిస్తూ నవరసాల విలక్షణమైనటువంటి ఈ దశమ రసమును బుద్ధి ఈ ప్రకారంగా బుద్ధి నవరసాలను ప్రదర్శిస్తూ సాభాస అహంకార రూప ప్రభువు నాకు సంతోషాన్ని కలగజేస్తుంది అతన్ని రంజింపజేస్తుంది ఈ బుద్ధి రూప నర్తకి అని తెలుసుకోవాలి ఇక తాళము మృదంగము మొదలైనటువంటి వాయిద్యాలను వాయించేటువంటి వారి స్థానంలో ఇంద్రియాలు ఉంటాయి ఎందుకంటే నర్తకి చేష్టాకే అనుకూల వ్యాపారవాను హోవే నర్తకికి అనుకూలమైనటువంటి వ్యాపారాలు అంటే అర్థ కేవలిక్కడ బుద్ధి బుద్ధికి అనుకూలమైనటువంటి వ్యాపారాలు చేసేది బుద్ధికి సహకరించేటివి కాబట్టి ఈ ఇంద్రియాలకు తాళమేలా వాయిద్యాలు వాయించే స్థానంలో చెప్పబడింది అంటే ఏ ఏ గ్రహించుటకు బుద్ధి ప్రవృత్తమవుతుందో ఆ విషయాన్ని గ్రహించుటకు సన్ముఖమవుతాయి ఈ ఇంద్రియాలు సన్ముఖమై బుద్ధిని విషయ దిశ పర్యంతం ఆ బుద్ధి విషయాలను గ్రహిస్తుంది అందుకని బుద్ధికి అనుకూలమైన వ్యాపారాలు చేయటం వలన వీటికి తాళమేల వాద్యములను వాయించేటువంటి వారి స్థానంలో ఇంద్రియాలను చెప్పడం జరిగింది ఇక ముఖ్యమైనటువంటిది నాటక రంగంలో దీపం ఆ దీపం యొక్క వెలుగులోనే నాటకం నడుస్తుంది కదా అందుకని ప్రధానమైనటువంటిది దీపం ఆ దీప స్థానంలో ఇక్కడ సాక్షి అని తెలుసుకోవాలి ఏ విధంగా నృత్యశాల విశేషిత దీపకు జబ్ సభ స్థితి హోవే తబు బహర్ బీతర్ సరు ఓరతే రాజా ఆదిక్ సరుకు ప్రకాశిస్తాయి నృత్యశాలంలో ఉన్నటువంటి దీపము ఆ నాటకము నిర్వహించబడుతున్నప్పుడు నాటకం జరుగుతున్నప్పుడు నాటకం యొక్క లోపల బయట అన్ని పదార్థాలను ప్రభు మొదలైనటువంటి వారిని అందరినీ కూడా ఏకరీతిగా ప్రకాశిస్తుంది ఆరు జబ్బు సభ నా హోవే తబ్ ప్రకాస్తాయి కాని నాటకం ముగిసిన పిదప శూన్య నాటక గృహం ను కూడా పూర్వ నాటకము జరుగుతున్న కాలంలో ఏ విధంగా ప్రకాశించు అట్లే ప్రకాశిస్తూ ఉంటుంది శూన్య గృహం కూడా అట్లే సాక్షి కూడా జాగ్రత్త స్వప్న దశల్లో ఉండి అహంకారాలను కూడా ప్రకాశిస్తాడు మరియు సుశుద్ధి మూర్ఛ సమాధి కాలంలో ఈ అహంకారము, బుద్ధి ఇంద్రియాలు విషయాలు ఇవేవి కూడా లేని సమయంలో ఇక్కడ సుశప్తి యందు మూర్ఛయందు సమాధి యందు వాటి యొక్క అభావం ఉంటుంది ఆ అభావాన్ని కూడా ప్రకాశిస్తుంది దీపస్థానీయమైనటువంటి సాక్షి తాను మాత్రం ఏ విధమైనటువంటి గమనాగమనాధి వికారాలు లేకుండా జీవకాత్యం ఉన్న చోట ఉండే స్థిరంగా దీపం ఏ విధంగా అందరిని ప్రకాశించిందో అట్లా అహంకారాన్ని బుద్ధిని ఇంద్రియాలను విషయాలను అన్నిటినీ ఏకయత్నైన స్ఫోరయ ఒకేసారి అన్నిటిని ప్రకాశిస్తుంది ఎవరు సాక్షి అని ఈ విధంగా పద్నాలుగో శ్లోకానికి చక్కటి వ్యాఖ్యానం చేయబడింది మరి పదిహేనో శ్లోకం నుండి రేపటి తెలుసుకుందాం హరి ఓం త ం సహనా సహనోనత్ సహ వీర్యం కరవావహే తేజస్వినీతమస్తు మా విద్విషావహే ఓ శాంతి శాంతిశాంతి